ీ గురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకరకర ఏముపన్యాస ప్రశ్న కఠోపనిషత్తులో మంత్రం ఉండే అవ్యక్త అవ్యక్తరుషపర అవ్యక్తము అవ్యక్తము కంటే పురుషుడు సుపీరియర్ పౌరుడు అని ఆ మంత్రాన్ని చూపించి ఇదిగో మా సిద్ధాంతాన్ని వేదము సపోర్ట్ చేస్తోంది అని అప్రోచ్ సాంఖ్యుల యొక్క పద్ధతి ఉంటుందంటే వాళ్ళు వేరే వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళు వేరే పెట్టుకున్నారు వేదాన్ని చదివి ఉపనిషత్తులని చదివి పెట్టుకున్నది కాదు వాళ్ళ సిస్టమ్ వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దాన్ని తంత్రము అంటారు ఫిలిసాఫికల్ లాంగ్వేజ్లో అందరం అంటే కర్మకాండ ఆ తంత్రం కాదు అది వేరే తంత్రం సో ఆ తంత్రము అంటే ఆ స్ట్రక్చర్ వాళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళు చుట్టూ చూస్తున్నారు ఏముంది ప్రపంచంలో ఋషులు కదా మరి ఋషులు మేము ముసలి వయసు వస్తే ఏం చేయాలి డాక్టర్ దొరకకపోతే ఏమవుతుంది రోగం వస్తే ఈ పిల్లల భవిష్యత్తు ఉంటుంది అలా విచారం చేయరు అలాంటి విచారం చేయరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అలాంటి విచారము వ్యర్థము అని వాళ్ళకి తెలుసు ఎందుకంటే మీరు విచారం చేసి ఆ రకంగా విచారం చేసి విచారం అంటే పరిశోధన పరిశీలన చేసి మీరు ఏవో చేస్తారు అక్కడ అయ్యేదానికి దీనికి సంబంధమే ఉండదు ఏమీ సంబంధం ఉండదు ఇట్ విల్ హ్యాబ్ ఇట్స్ డైనమిక్స్ మన చేదస్తాం లేకుండా మనం కర్తవ్యం మనం చేస్తే సరిపడుతుంది దాని గురించి ఊరికే మనస్సుని పని పెట్టాల్సిందేమీ లేదు అది చేయలేదనుకోండి మీరు చదువుకునే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనకున్న ఆ శక్తిని మనం గొప్ప విషయాలని పరిశోధించడానికి వినియోగించవచ్చు ఆ విధంగా ఆత్మశోధన చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి ఈ సంవత్సరంలో అంతగా ఏమీ లేదు సార్ అని అలాగే ఉంది వాళ్ళ కూడా ఫ్యామిలీలో అవి ఉండేవి వాళ్ళేమో సన్యాసులు అందరూ సన్యాసులు ఏమి కాదు వాళ్ళేదో వశేషులు వామదేవుడు వాళ్ళందరూ గృహస్థులుగానే ఉండేవారన్నట్టుగా మన కథలు కనపడతాయి ఎవడో కొంతమంది సన్యాసులు ఉన్నారు సో వాళ్ళు అలా చేసేవారు శోధన చేస్తే జగత్తుని శోధన చేస్తే మూడు అంశములు కనపడ్డా ఇట్స్ గ్రేట్ డిస్కవరీస్ ఇవన్నీ కూడా సత్వరచస్తమో గుణములు అనే డిస్కవరీ అలాగే సుఖదు మోహములు ఆ గుణములకు సంబంధించి బట్టి జగత్తు ఎక్కడి నుంచి వచ్చింటుంది వాళ్ళు కొంత స్థూలంగా ఆలోచించారు ఇలాగా ఈ జగత్తు ఇది జడము కాబట్టి జడము నుంచి వచ్చింటుంది అలాగా ఆలోచించారు సైంటిస్ట్లు ఆధునిక కాలంలో వచ్చిన కాస్మాలజిస్టులు వాళ్ళ ఆలోచన కండిషన్ గా ఉండదు కండిషన్డ్గా ఉండదు జడ జగత్తు జడం కనుక జడ నుంచే పుట్టుకుంటుంది అనేది కండిషన్ ఇంగ్ థింకింగ్ కండిషన్డ్ థింకింగ్ హౌ యూ నో ఇప్పుడు మనకు తెలియని దాని గురించి స్పెక్యులేషన్ చేయకూడదు లీవ్ ఇట్ లైక్ దాట్ శోధన చేస్తే ఏదొస్తే అది వస్తుంది సైన్స్ వాళ్ళు అలా ఉంటారు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు కండిషన్ చేతనం నుంచి చేతనం పుడుతుంది జడ నుంచి జడం పుడుతుంది అనేదో కండిషన్ సో అలాగా ఆ కండిషన్ తోటి ఆలోచించారు ఆలోచించి సప్రదస్తమ గుణాత్మకమైనది అని దానికి పేరు పెట్టాలి కదా పేరు పెట్టుకోవాలి వీళ్ళు ఎలాంటి పేరు పెట్టారంటే అది పేరు అనడానికి వీళ్ళే పేరు పెట్టారు ఇప్పుడు మీరు పుట్టిన శిశువుకి పుట్టిన అని పేరు పెడతారా లేదా కొడుకు అని పేరు పెడతారా పెట్టరు వీళ్ళు అలాంటి పేర్లు పెట్టుకున్నారు ప్రకృతి అని పేరు పెట్టారు జనికర్తు ప్రకృతి ప్రకృతి అంటే ఎవరు తెలిసిన ది ఫండమెంటల్ కాజ్ అని అర్థం అదే పేరు బాగుంది కదా పేరు కాబట్టి ఇంకో పేరు ఇంకో పేరు వెతకడం కంటే ది ఫండమెంటల్ కాజ్ అని పేరు పెట్టారు ఈ డ్రగ్ డిస్కవరీలో మాలిక్యూల్ వస్తుంది దానికి ఏదో నెంబర్ ఉంటుంది ముందు ఆ మాలిక్యూల్ నేచరు నెంబరు ఉంటుంది లైక్ ఒకప్పుడు ఆల్సైమర్స్ డిసీజ్కి ప్రోటీన్ సెవెన్ ట్వంటీ వన్ ప్రోటీన్ వాలిక్యూల్స్ వాళ్ళు పరీక్ష చేస్తూ ఉండేవారు అనేక ప్రోటీన్స్ తయారు చేయటం వాటిని పరీక్ష చేస్తూ ఉండడం వేలాది ప్రోటీన్స్ చేస్తే దాంట్లో సెవెన్ అనే ప్రోటీన్ ఇట్ ప్రూవ్ టు బి ఎఫెక్టివ్ సో దాని మీద పరీక్షలు చేసి ఒక డ్రగ్ అయింది అది ప్రోటీన్ సెవెన్ ఇప్పుడు దానికి పేర్లు పెట్టాలి ఆదాయ వర్స్కి ఇనీషియల్ స్టేజెస్లో వచ్చిన డ్రగ్ అని దానికి పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్లో సైంటిస్టులు ఎకనామిస్టులు మార్కెటింగ్ పీపుల్ అందరూ ఉంటారు దాంట్లో పేరు కొందరు అన్ని యాశ ఐంగిల్స్ చూసుకోవాలి కదా ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే దాని పేరు ప్రొటీన్ సెవెన్ అనే ఉంటుంది అని చేశారు ఆ రకంగా ఈ జగత్తు యొక్క ఫండమెంటల్ కాజ్ ప్రకృతి ఏమిటి ఏమిటది త్రిగుణాత్మకము దానికి పేరు ఏం పెట్టాలి ప్రకృతి అనే పేరు పెట్టాలి ఇప్పుడు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఈ జగత్తు ముఖ్యం కాదు ఆ ప్రకృతి కారణాన్ని పట్టుకోవాలి అది ముఖ్యం ఈ జగత్తుడే ఉంది ఇది వినా పొందేది అది నిత్యము అని కాబట్టి అది ప్రధానము అన్నారు ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఇప్పుడు దానికి పేరు ఏమైనా పెట్టడం ది ఇంపార్టెంట్ అని పేరు పెట్టింది ఇదంతా వాళ్ళ యొక్క తంత్రం దీనికి వేదంతో ఏమీ సంబంధం లేదు వేదంలో బ్రహ్మ చేతన బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అక్కడ ప్రతిపాదనలన్నీ వేరు ఇలా లేవే దీనికంటే మౌలికమైన భేదములు ఉన్నాయి వేదం యొక్క ప్రపోజిషన్లో కానీ వీళ్ళు వీళ్ళు ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి వేసుకున్నారు తర్వాత హ్యూమన్ సైకాలజీ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా సైకాలజీ ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని వేదంతో ముడిపెట్టాలి ప్రతిదాన్ని అలా ఉండేది అప్పుడు వాతావరణం అలా ఉండేది లైక్ ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే ఇప్పుడు మీరు సోషల్ పొలిటికల్ స్పీట్ చూస్తే ప్రతిదీ సెక్యులర్ అన్నారు దేన్నైనా సెక్యులర్ అంటూ ఉండాలి అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అది మన కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేసినటువంటి పెద్దలు ఆ సెక్యులర్ అనే మాటను పెట్టలేదు మాటను పెట్టలేదు దాని స్పిరిట్ పెట్టుకున్నారు తప్ప మాటను పెట్టలేదు ఇందిరాగాంధీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసే మాటని చొప్పించింది కాన్స్టిట్యూషన్లో చొప్పించింది డెబ్బై నైన్టీన్ సెవెంటీస్ లో ఫార్టీ ఎయిట్ నుంచి సెవెంటీస్ దాకా బాగానే ఉంది కదా దేశం ఈ పదం అడ్డొచ్చిందా ఈ పదం పెట్టేస్తే దేశం బాగుపడిపోతుందా ఏదో ఆవిడ చాటిస్తాం ఆవిడ ఆవిడేదో కొన్ని మంచి పనులు చేసింది కొన్ని సిగ్గుపడ పనులు కూడా చేసింది కదా దాంట్లో ఇది ఈ సెక్యులర్ అనేటువంటి పూర్తిగా అనవసరమైనటువంటి పదాన్ని ఒక దాన్ని దాంట్లో పెట్టారు యూరప్లో ఉంది సెక్యులర్ అనే మాట యూరప్లో సెక్యులర్ వచ్చినటువంటి సందర్భం లేదు మనకు సందర్భం లేదు అదంతా డైటెషన్ అవుతుంది ఐ డోంట్ వాంట్ బోర్ టు ఇట్ కాబట్టి సెక్యులర్ అనే మాట లేకుండా మీరు ఇప్పుడు ఏ పని చేయాలి న్యూస్ ఛానల్ తీస్తే యోగా ఇజిట్ సెక్యులర్ అని ఇవ్వడం లేవనస్తున్నారు ప్రశ్న గాలి పేర్చడము ఈజిప్ సెక్యులర్ అనే లెవెల్కి వచ్చారు కాబట్టి ఆ సెక్యులర్ అనే మాట అన్నారు అనకపోతే వడహల్ పొలిటీషియనే కాదు లాలూ ప్రసాద్ యాదవ్ సెక్యులరిజంకు బచారా పడతా ఈ సేస్ దాట్ అండ్ ఈ హోటల్ రిజల్ టు దాట్ ఆ లెవెల్కి ఆ పదాన్ని వాళ్ళు దిగదార్చినారు బట్ మొత్తానికి ప్రతిదీ సెక్యులర్ అనే మాట పెట్టాలి నేను అప్పుడు ఇది రైట్ ఎగ్జాంపుల్ కానీ ఆ రోజుల్లో ప్రతిదాన్ని వేదంతో ముడిపెట్టి వై వేదం అన్నవాడు బుద్ధుడు వైవేద బుద్ధుడు చాలా మౌలికమైన దండయాత్ర చేశాడు ఈ ప్రమాణవాదం మీద ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము శబ్ద ప్రమాణము అర్థాపతి ప్రమాణము ఇలాంటి ఈ చర్చ చాలా ఉంది దీని మీద బుద్ధుడు అత్యంత మౌలికమైన దండయాత్ర చేసి అసలు వైశబ్ద ప్రమాణం అనుభవమే ప్రమాణం తప్ప శబ్దం ప్రమాణం ఎందుకవుతుంది ఎవడో చెప్పాడు కాబట్టి నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి నా అనుభవాన్ని నేను చూసుకుంటా కాదండి చెప్పింది అనుభవాలకు అనురూపంగా ఉంది అప్పుడు అనుభవమే ప్రమాణం అవుతుంది కానీ చెప్పింది ఎలా ప్రమాణం అవుతుంది అని ఈ విధంగా పెద్ద దండయాత్ర నిజానికి ఎవడైనా పెద్దలు మంచిగా తెలుసుకున్న సత్యాన్ని చెప్తే దాన్ని స్వీకరించవచ్చు దాంతో తప్పే లేదు ఆప్తవాక్యము శబ్ద అంటే ఆప్తవాక్యము మనం మంచి కోరి ఎవడన్నా చెప్పారనుకోండి దాన్ని స్వీకరించవచ్చు ఆ రకంగానే వేదము ప్రమాణము అని మౌలికంగా అలాగా దాన్ని ఒరిజినల్గా అలా చెప్పారు తర్వాత వేదం పేరుతోటి వీళ్ళు అవకటవకలన్నీ ప్రవేశపెట్టి దాన్ని చెడగొట్టు పెట్టారు కాబట్టి అసలు వేదం యొక్క మనం ఎదిరించే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వేదం ప్రమాణం అనే ఒరిజినల్ విషన్ బాగుంది తర్వాత వీళ్ళు ఏం చేస్తాడంటే అరిటాకి ఇటువేసి భోజనం చేయాలా అటువేసి భోజాలా దీనికి వేదం అంటాడు అలాంటి ఇలాంటి నాన్ సెన్స్ దాంట్లో పెట్టేప్పటికీ దాన్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితికి జనం వచ్చారు బట్ అదర్వైజ్ ఒరిజినల్ విషన్ వస్ నాయ సో కానీ బుద్ధుడు దాన్ని కూడా క్వశ్చన్ చేశాడు హీ హ్యాస్ ది అడాసిటీ టు క్వశ్చన్ ఎప్పుడు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం కుమారుల భక్తు శదరస్వామి మొదలైనటువంటి మహాత్ములందరూ ఉండి వేదమాన్మయానికి ఒక గొప్ప ప్రతిష్టని వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేసే రోజుల్లో ఈ వేదాన్ని నేను ఎందుకు ఫాలో అవ్వాలి కింగ్ వేదంకి తల వగ్గేటువంటి రోజుల్లో వేదాన్ని నేనెందుకు ఫాలో కావాలి అని క్వశ్చన్ చేశాడు అయితే జైలులో రెస్పెక్ట్ చేశారు జనులు రాళ్ళు వేయలేరు బహుశా యూరప్లో ఎక్కడైతే రాళ్ళు వేస్తుండే బట్ నాట్ ఇన్ ఇండియా దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆయన ఏం చేసేవాడంటే టెంపుల్ లోపల ప్రీస్టులు పూజలోకి చేసుకుంటూ ఉండేవారు వేదాలను వదిలించుకుంటూ అదే టెంపుల్ గేట్ బయట చిన్న చపటా ఉండేది అరుగు ఆ అరుగు మీద కూర్చుని నేను ఎవరు బుద్ధుడు వేదన ఎందుకు వినాలని అక్కడే చెప్పేవాడు ఆ టెంపుల్ బయటే అక్కడే లోపలికి వెళ్ళేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కానీ మాట బుద్ధులు అలా చెప్పాడు కానీ మరి బుద్ధిజం దేశంలో లేదు చూడండి దేశం నుంచి బయటకు ఎందుకంటే వేదాన్ని క్వశ్చన్ చేశాడు కనుక సాంక్షులు వీళ్ళు తెలియని వీళ్ళు ఏమన్నారంటే మేము చెప్పిన సిద్ధాంతం వేదమే చెప్తుంది ఎక్కడ నువ్వు చెప్పేదానికి వేదంలో చెప్పేదానికి సంబంధం లేదు కదా అంటే అవ్యక్తమున విన్నావు కదా అవును అవ్యక్తం ఉంది అది మాత్రధామే అని మనం ఇది చర్చ ఓకే బ్రహ్మసూత్రాలు అంటే ఇంకా సాంక్షులే ఉంటారు ఇంకా మరోహుడు ఉండడం బ్రహ్మసూత్రాలు ఉన్నంత కాలం సాంక్షలతోటే విచారం ఆ విచారంలో భాగంగానే అన్ని విషయాలు మనం అధ్యయనం చేస్తాం సో కాదు ఇక్కడ అవ్యక్త శబ్దంతో ప్రధానము చెప్పబడుట లేదు ప్రధోపనిషత్తు మీ ప్రధానానికి కొమ్ము కాయుట లేదు మీ ప్రధానానికి సపోర్ట్ ఇవ్వు ఇచ్చుట లేదు అని అనేక విధాలుగా చెప్పుకుంటూ వచ్చాం లైక్ నాట్ ప్రాజ్ఞోహి ప్రకరణ ఇది అవ్యక్తము ప్రధానం యొక్క ప్రకరణం కాదు ఇది ఇది ప్రకరణము ప్రాజ్ఞుని ఉపాసన చేయమన్నారు తప్ప ప్రధానాన్ని మేము చేయమని చెప్పలేదు అని చెప్పాం కాబట్టి అనేక హేతువుల చేత ప్రధాన కారణవాదాన్ని త్రోసిపుచ్చినారు ఇంకొక హేతు ఏమిటంటేది ఏవం త్రయాణమేవ ఉపన్యాస ప్రశ్నశ్చ ఈ కఠోపనిషత్తులో మూడే ప్రశ్నలు మూడింటికే సమాధానం మూడు తత్వములకే ప్రస ఉపన్యాసము ఎందుకు మూడు తత్వాలకి ఉపన్యాస ఉపన్యాసం అంటే వివరణ ఎందుకు మూడింటి యొక్క వివరణ ఎందుకు అంటే మూడింటి మూడు ప్రశ్నలు ఏం పొలిటికల్ లెక్చర్స్ కావుగా శాస్త్రం అంటే సిస్టమాటిక్గా ఉంటుంది ఇటు లాజిక్ లాజిక్ లేకుండా డీవియేట్ అవ్వదు లాజిక్ నుంచి డీవియేట్ అవ్వదు ఇట్ ఈజ్ లైక్ లా లా ఎలా ఉంటుంది లేడ్గా యాంబిగ్యువస్గా ఉండదు డీవియేషన్స్ ఉండవు ఆ బేసిక్ అప్రోచ్ని దాటకుండా అలా ఉంటుంది లా అనేది అలా ఉంటుంది ఏదైనా ఒక చట్టం తయారు చేస్తే అలా చేస్తారు అలా చేయాలి అంతేగాని ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద చట్టం అది ఇన్కంప్లీట్గా ఉన్నది దాంట్లో పోసుగులు దాంతో ఆ లసుగులతోటి వీళ్ళు రోజూ దెబ్బలట్ట మన మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ఇద్దరు రోజూ దెబ్బలట్టాయి ఎందుకంటే ఆ చట్టం ఇటమిక్తంగా క్లియర్గా ఉండదు హడావిడి హడావిడిగా ఏదో చేసిపోతాన్ని ఫినిష్ చేశారు ఎలక్షన్స్ ముందు మనం చేసేయాలనేదో హడావిడి పడే దాంతో అనేక ఇష్యూలు ఆ బ్యూరోక్రాటిక్ టెరిమినాలజీలో క్లియర్గా ఉండదు దాంతో ఎప్పుడూ దెబ్బలాట అలా ఉండకూడదు శాస్త్రం ఉండకూడదు శాస్త్రం అనాన్ బిగ్వస్గా కాబట్టి ఇక్కడ కఠోపనిషత్తులో మూడు ప్రశ్నలు మూడు తత్వములు ఇక్కడ ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏమిటంటే నీ ప్రధానము ఆ మూడు ప్రశ్నల్లోనూ లేదు ఆ మూడు తత్వములలోనూ లేదు కాబట్టి నువ్వు ఇంకేదైనా ఉపనిషత్తులు వెతుక్కో తప్ప కఠోపనిషత్తు నీకు సపోర్టు లేదు దట్ ఈజ్ ది సందర్భం ఓకే భాష్యం ఇత ప్రధానస్ అవ్యక్త శబ్దవాచ్యత్వం యత్వం వా ఇంకొక హేతు ఇతశ్చ ఈ కారణము వలన కూడా ఇంకో కారణం ఏది ఆ కారణం అంటే తర్వాత వస్తుంది ఈ కారణం వల్ల కూడా ఈ కఠోపనిషత్తులో ఉన్న అవ్యక్తం అనే పదము మీ ప్రధానాన్ని చెప్పట్లేదు నెంబర్ వన్ నెంబర్ టూ వన్లండి అవ్యక్తమైన పదం అందే ఉంది మొత్తం మీద ఎక్కడో అక్కడ ప్రధానాన్ని ఉపాసన చేయమని చెప్తోందా లేదా లేదు జ్ఞాయత్వం అంటే ఉపాసత్వం జ్ఞానం అంటే ఉపాసన అని అర్థం జ్ఞానం అంటే ఉపాసన అని ఆ సందర్భం అటువంటిది ఇప్పుడు శివజ్ఞానం అంటాడు శివజ్ఞానం అంటే శివుని యొక్క ఉపాసన అని మీకు జ్ఞానం అనేది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఎలిమెంట్గా మీకు అద్భుత వేదాంతంలో తప్పక్కడ ఉండదు ఇప్పుడు విశిష్టాద్వైతంలో జ్ఞానం అంటే ఉపాసన అనే అర్థం ఇప్పుడు మీకు మీరు ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటారు మీరు విని ఉంటారు ఆ లక్ష్మీదేవి యొక్క జ్ఞానం మనకు ఉండాలండి అంటారు అంటే అర్థం వాళ్ళని ఉపాసన చేయాలి అదేమవుతుందంటే ఆ జ్ఞాన శబ్ద ప్రయోగము అలాగా వచ్చి వచ్చి వచ్చి మీకు మనం తెలుసుకుంటున్నామా మనం భావన చేస్తున్నామా అనే రెండింటికి ఉండేటువంటి తేడా కూడా కానబడని స్థితికి చేరుకుంటారు కానీ ఇప్పుడు గణేష్ మహారాజ్ ఆ తుండము ఓంకారము వలె అది జ్ఞానమా ఉపాసన మీరు ఏమనుకుంటున్నారు ఉపాసన ఉపాసన అది జ్ఞానం కాదు జ్ఞానం అంటే ఎలా ఉంటుందో తెలిసిన ఎక్కడో ఒక చోట కుర్చీలోనో సోఫాలోనో ఆయన కూర్చొని ఉంటాడు ఆయన కుండం ఎలా ఉంటుంది అది జ్ఞానం అది మీరు చూసొచ్చారు అది జ్ఞానం ఉపాసన అంటే ఏమిటి ఆయన తుండమును ధరిస్తాడు వక్రతుండ దాన్ని ఓంకార రూపంగా మనం భావన చెయ్యాలి అది ఉపాసన ఆయన అలా ఉంటాడు అని కాదు ఉపాసన ఉంటాడు అంటే జ్ఞానం చెయ్యాలి అంటే ఉపాసన మనము శ్రీకృష్ణ భగవాను మనం జో జో జోల జోలపాడి నిద్రపుచ్చుతున్నాము ఆయన నిద్రపోతున్నాడు కాదు అలా మనం భావన చేయాలి అర్థమైందండి అన్నింటికీ ఉండే తేడా తెలిసిందో అసలు తెలియలేదండి ఉపాసన కూడా క్రియనే మానసికి క్రియ మనస్సులో అలా భావన చేస్తాం జ్ఞానము క్రియ కాదు జ్ఞానము క్రియ కాదు జ్ఞానము వెలుగు అది అంతరమైన అది ఏది అంటే క్రియ కానిది అది అది అది ఏ దాన్ని క్రియతోటి కన్ఫ్యూజ్ చేయకూడదు సరే ఉపాసన ఇదే క్రియ ఇది వచ్చి మనస్సుతో చేసే క్రియ చేతితో చేసే పని అయితే పువ్వులు వేయటం నోటుతో చేసే పని అయితే స్తోత్రం చెప్పడం మనస్సుతో చేసే పని అయితే భావన చేయుట అది ఉపాసన కాబట్టి ఈ జ్ఞాన శబ్దాన్ని రెండు అర్థాల్లో వాడతారు ఇక్కడ జ్ఞానశబ్దము ఉపాసన అనే అర్థంలో మనం చూసాం కదా ఇక్కడ ఉపాసన చేయాల్సింది ప్రాజ్ఞుణ్ణి తప్ప ప్రధానాన్ని కాదు అని చూసి ఉన్నాం కాబట్టి ఇక్కడ కఠోపనిషత్తులో ఉపాసన ఉంది కానీ ఆ ఉపాసన ప్రధానానికి చెందినది కాదు తర్వాత అవ్యక్త శబ్దం ఉన్నమాట వాస్తవం కానీ ఆ చెప్తున్నది ప్రధానాన్ని మాత్రం కాదు ఏట హేతు త్రయాణమే పదార్థా అగ్నిజీవరమానా అస్గ్రంథే కఠవల్లీషు పరప్రానసామర్థ్యాతయా ఉపన్యాసే ఎందుకని ఎందుకని ఇక్కడ ప్రధానము ఉపాస్యము కాదు అవ్యస్తానికి ప్రధానము అర్థము కాదు అని నిర్ధారించుటకు హేతు ఏమి అన్నట్లయితే చూడగా ఈ ఉపనిషత్తులో మూడింటికే ఉపన్యాసము గలదు మూడింటి ఉపన్యాసం అంటే మూడింటినే వివరించి చెప్పుట గలదు ఎందుకని మూడింటినే వివరించి చెప్పుట ఎందుకంటే అది ఒక ఒక రకమైన కాంట్రాక్ట్ అదే అలాగంటే కాంట్రాక్టు ఏమిటంటే మూడు వరాలు ఇచ్చాడు ఆయన మూడు వరములకు ఇతను నాకు ధనమివ్వు బంగారం ఇవ్వు అలాంటి వరాలు తీసుకోవచ్చు అతను అలా కాకుండా నాకు జ్ఞానమునివ్వు అనే వరాన్ని కోరుకున్నాడు జ్ఞానరూపములైన వరములను కోరుకున్నాడు ఈ మూడుంటినీ నాకు ఉపదేశించుము అని ఈ వరం ఇచ్చిన బాధ్యత ఉంది వరము వాడికి వరమును తీర్చాల్సి ఉంటుంది ఈ ట్రైడ్ ఈ జ్ఞానం గోల విటంనా నీకు ఏదైనా ధనం కావాల్సింది చెప్పు నేను పంపిస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు నేను వెనకాలి వస్తుందని ట్రై చేసాడు తప్పించుకుందామని అది తప్పలేదు మొత్తం మీద మూడింటిని ఉపదేశించటము అంటే కాంట్రాక్టులి మూడే నాలుగు చెప్పరు వరం పోలండి ఇంకోటి ఎక్స్ట్రా బోనస్ అలా ఉండదు శాస్త్రంలో అలా ఉండదు మూడు వరములు అంటే మూడు ప్రశ్నలు మూడు ఉపన్యాసములు ఆ మూడింటిలో నీ ప్రధానం ఉందా నువ్వు వెతుక్కో లేదు తద్విషయ ఏ వచ ప్రశ్న ఇటు ఈ రకమైన కాంట్రాక్ట్ ఇటు ప్రశ్న వేసేవాడికి ఉంటుంది అటు చెప్పేవాడికి కాబట్టి మూడింటి గురించే వీడు ప్రశ్న వేయాలి అండ్ ఆయన చెప్పేది కూడా మూడింటి గురించే చెప్తాడు మూడే తత్వములు పదార్థములు అంటే తత్వములు ఏమిటవి మూడు అగ్ని అగ్ని అంటే ఈశ్వరుడు అని అర్థం అగ్నిలో హోమం చేస్తున్నప్పుడు కూడా మీరు హోమం చేసేది ఈశ్వరున్నాయి నిరుక్తమని యాస్కాచార్జున యొక్క నిరుక్త గ్రంథంలో అగ్నిశబ్దానికి ఈశ్వరుడనే నిర్వచనం చెప్తారు మంట అని నిర్వచనం చెప్పరు మంట అని అంటే ఇప్పుడు మీరు చూడండి దీన్ని యొక్క లక్షణం ఏమిటంటే సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి మంట లెవెల్కి దిగలాగుతారా లేకపోతే మంటని సర్వవ్యాపకుడైన ఈశ్వరు లెవెల్కి సంపత్తి చేస్తారు దాన్ని సంపత్తి అంటారు సంపదుపాసన సంపత్తి చేస్తారా మీరు ఏం చదువుచ్చుకున్నారు ఈ ఉపాసకులు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు మీరు దేవుణ్ణి పూజ చేసేప్పుడు ఆ సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి మీ దగ్గర చిన్న భరిణిలో ఉన్నటువంటి చిన్న లింగములోకి దిగలాగుతారా లేకపోతే ఈ లింగాన్ని తద్వారా నీ భావనని అక్కడికే ఎక్స్పాండ్ చేస్తావా ఇప్పుడు మన టెంపుల్స్ లో వ్యవస్థ ఎలా ఉంటుంది డౌన్వర్డ్ ఉంటుంది కదా అలా నాకు అనిపించింది బహుశా నాకు తప్పైతే చెప్పండి నేను వినిపించింది ఈ టెంపుల్స్ వాళ్ళు దేవుణ్ణి ఇక్కడికి దిగలాగే ప్రయత్నం చేస్తారు మొత్తం ఎంటైర్ సిస్టమ్ అంతా అలా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎన్ని అడుగులు ఉందో అంతకంటే ఎక్కువ అడుగులు ఎక్కడా పెట్టడానికి వీలు లేదు అంతకంటే కొట్టిగానే ఉండాలి అని రూల్ పాస్ చేసేటంటే ఇరవై ఒక్క అడుగులు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని సర్వవ్యాపకుడైన మహా ఈశ్వరుణ్ణి ఇరవై అడుగుల లెవెల్కి దిగలాగాడా లేకపోతే ఇరవై అడుగుల నుంచి సర్వవ్యాపకతకి వీళ్ళ వాట్ ఇస్ ది మూమెంట్ దే మూమెంట్ మూమెంట్ దిగలాగిన మూమెంటే కదా ఇటువంటి రూలు నేను నాకు తెలిసి నాకున్న అనుభవం తక్కువ ఎక్కువ నాకు తెలిసి ఇంకొక చోట చూశాను నేను ఇటువంటి రూలు అదేవిటో తెలుసునండి సాల్ట్ లేక్ సిటీ అని ఉంది ఒకటి యుటా స్టేట్లో అమెరికాలో నేను వెళ్ళి రోజులు అక్కడ ఉన్నాను యూనివర్సిటీలో అక్కడేవో లెక్చర్స్ అయినప్పుడు వెళ్ళాను అక్కడ ఒలింపిక్స్ కూడా అయింది సాల్ట్లేక్ సిటీలో సో మంచి యూనివర్సిటీ అక్కడ ఇది ఉంది మోర్మన్స్ అని వాళ్ళ క్రిస్టియన్ సెక్ట్ ఒకటి ఉన్నది మోర్మన్స్ అంటారు యంగ్ అనే ఆయన స్థాపించాడు ఆ సెక్ట్ అని శతాబ్దంలో స్థాపించాడు క్రిస్టియానిటీ మెయిన్ క్రిస్టియానిటీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ రెగ్యులర్ క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ వీళ్ళెవరిలో కూడా మోర్మన్స్ని దగ్గరికి రానివ్వరు ఆ మోర్మన్స్ ఏమంటారంటే అసలు క్రిస్టియానిటీ అంటే మాదే వీళ్ళందరూ ఎందుకు పనికిరాదని వాళ్ళు అంటారు ఆ ఊళ్ళో ఈ మోర్మన్ చర్చ్ హెడ్ క్వార్టర్స్ ప్రపంచం హెడ్ క్వార్టర్స్ చర్చ్ ఉంటుంది ఆ చర్చ్ కంటే ఎక్కువ ఎత్తు దానిపైన ఇది ఉంటుంది ఏదో ఉంటుంది ఒక సూపర్ మ్యాకిల్లను ఏదో సూపర్ ఏదో ఉన్నాయి ఆ ఎత్తు ఉంటుంది అది చిన్న పైన ఒక జెండా ఉంటుంది ఆ జెండా ఎత్తు ఉంటుంది అంతకంటే ఎక్కువ ఎత్తు బిల్డింగ్ సాల్ట్ లేక్ సిటీలో కట్టడానికి వీర్లేదు సాల్ట్ లేక్ సిటీలో Salt Lake City is a big city, in Utah State. In any buildings, there are no other buildings. If there is a civil municipality, there is a mayor or a mayor, there is no other government. There is no other government. There is no other government. There is no government in Pittsburgh. Then they avez abandoned a widgets, abandoned the ávidr상 so photographic. In the mind that theмент has removed this as Mark on the Therapattam. It can be equal and equal despite our condition. In this action vidya pathakamayinah te kiacheröre process. Upas necessary to obtain God and recognize that the体'sarrilotrabi. కానీ ఉపాసనలో ఉత్తమమైన శ్రేణికి చెందిన ఉపాసన ఎలా ఉంటుందంటే అల్పం నుంచి అధికానికి ఎక్స్పాండ్ చేసి ఉంటుంది నాట్ ఎక్స్పాండ్ యువర్ మైండ్ ఎక్స్పాన్షన్ వివేకానంద స్వామి అంటారు ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్ కంట్రాక్షన్ ఈజ్ డెత్ యద్ అల్పం తన్ మద్యం యద్భూమా తత్ సుఖం అని కాబట్టి ఇక్కడ ఉపాసన అగ్ని యొక్క ఉపాసన అంటే పరమేశ్వరుని యొక్క ఉపాసన అంతేగాని మంటని ఉపాసన చేయటం కాదు అలాగే జీవుని యొక్క తత్వము అగ్ని జీవ మూడవది పరమాత్మ యొక్క తత్వము ఈ మూడింటికే ప్రశ్నలు మూడింటికే సమాధానం నీ ప్రధానం ఎక్కడ ఆయన అడగను లేదు ఈయన చెప్పడం ఉపన్యాస ప్రశ్నశ్చ అది సూత్రం ఓకే ఇప్పుడు దాన్ని వివరిస్తున్నారు భాష్యకారులు తద్విషయ ఏవే ప్రశ్న నాతోన్యస్ ప్రశ్న ఉపన్యాసో వాస్తి అత అంటే ఈ మూడింటి కంటే ఇతరమైన ఇంకొక తత్వం ప్రధానం అండి మరొకట అనండి దాని గురించి ఆ నచికేతసుడు అడగను లేదు ఈయన చెప్పను అలా ఉపనిషత్తు యొక్క లక్షణం అది ఇప్పుడు ఆ మూడింటినీ చెప్తున్నారు ఆయన ఆ మూడింటిని ఎందుకు వివరించడం అంటే నీ ప్రధానానికి తాగు లేదు ఈ ఉపనిషత్తు ఈ మూడింటి చుట్టూ పరిప్రతి తిరుగుతూ ఉంటుంది అని చెప్పడం కోసం ఆయన వివరిస్తున్నారు ఇప్పుడు సూత్రకారుడు వివరించడం భాష్యకారులు వివరిస్తారు తత్రత్ సో ఆ మూడింటిలో మొదటిది మీరు చూడండి మొదటిది అగ్ని కదా అదేమిటంటే సత్వామగ్ని స్వర్గ మధ్యేషి మృత్యో ప్రబ్రూహితం శ్రద్ధానాయ మహ్యం ఇగ్ని విషయ ప్రశ్న మూడు ప్రశ్నలు అదేమిటి మొదటి ప్రశ్న ఏమిటంటే హే మృత్యు నచికేతసుడు అడుగుతున్నాడు ఓ మృత్యుదేవత యమధర్మరాజ అగ్నిం స్వర్గం అధ్యేషి మృత్యో ప్రబ్రూహి త్వం పృచ్ అని పెట్టుకోవాలి నేను నిన్న సత్వం అనా త్వం కాదు త్వమ్ ఉండే అగ్నిం సరే త్వం కాదు త్వం సత్వం అగ్ని ఈ త్వం త్వాం అంటుంటే అన్వయం కుదరక నేను బాధపడుతున్నా ఎందుకంటే ద్వితీయ ఇక కదా నాకు విభక్తులు తెలుసు కదా విభక్తులు తెలియకపోతే ఇవ్వండి You are safe. సమస్య ఎందుకంటే సహాయక ప్రథమ విభక్తి త్వం ద్వితీయ విభక్తి అదే కుదరదు త్వం అయితే సంత ఓకే అట్టి నీవు సహా త్వం అట్టి నీవు అట్టి నీవు అంటే ఏమిటి నా ఎందు కృపతో మూడు మూడు మూడు వరములు ఇచ్చిన మహానుభావుడు అయ్యా నువ్వు అట్టి నీవు స్వర్గ్యం అధ్యేషి అగ్నిం నీవు అగ్నిం స్వర్గ్యం అధ్యేషి స్వర్గముని ఇచ్చే స్వర్గము అంటే ఆనందము అని అర్థం ఆనందముని ఇచ్చేటువంటి అంటే అక్కడ కూడా వీటికి చెప్పి మీరు ఆశ్చర్యపోతారు వేదంలో స్వర్గం మాటస్తూ కదా స్వర్గము సువర్గము సువర్గంలోకమయ్యతి వీడు స్వర్గలోకానికి వెళ్తాడు అని కదా వేదమంత్రాల్లో ఉంటుంది అక్కడ స్వర్గ శబ్దానికి అర్థం ఏమిటి అని కుమారుల భట్టు శబరస్వామి జయమిని మహర్షి వీడు సూత్రకారుడు జయమిని శబరస్వామి భాష్యము కుమార్లహటు వార్తకము వీళ్ళ ముగ్గురు దాన్ని విమర్శ చేసి స్వర్గము అంటే ఆనందమని అర్థం చేశారు ఎన్న దుఃఖైన సంభిన్నం అంటే ఒక శ్లోకం అవుతుంది అది ఎక్కడో రాసి పెట్టాను శ్లోకం గుర్తులేదు మామూలుగా ఆనందాన్ని ఉందండి మాకు భూలోకంలో కూడా ఉంది కదా అంటే చూడ భూలోకంలో మీరు అనుభవించి ఆనందంలో దుఃఖం మిళితమై ఉంటుంది అలా కాకుండా స్వర్గం దుఃఖము మిళితము కానీ ఆనందము అని చెప్పారు అంతే తప్ప వాళ్ళు పైన ఎక్కడో ఒక స్థానము అని చెప్పలేదు ఒక చోటు అని చెప్పలేదు ఇంద్రశబ్దానికి పరమేశ్వరమే అర్థం వాళ్ళకి ఇంద్రుడు అంటే వాళ్ళు ఏదో ఒకటి పెట్టి దానికి హెడ్ చేసి అలా చెప్పలేదు వాళ్ళు ఇంద్ర అంటే ఈశ్వర స్వర్గం అంటే ఇది పురాణం ఇది ఇంద్రుడు స్వర్గము ఇదంతా పురాణం పురాణానికి వేదానికి చాలా తేడా ఉంటుంది తేడా ఉండడమే కాదు వైరుధ్యం ఉంటుంది తేడా ఉంటే రాలేదు అక్కడ అలా ఇక్కడ ఎలా చెప్పారు అది ఉంటుంది ఇది ఉంటుంది సమస్య కాదు పురాణంలో వేదంలో చెప్పిందంటే ఆపోజిత్ ఉంటుంది అంటే వీళ్ళు ఎందుకంటే ఈ పురాణం అన్నది ఒకరోజు నిర్మాణమేం కాదుగా ఇది ఇది ఓవర్ సెంచురీస్ అలా యాడ్ చేసుకుంటూ పోయారు దానికి ప్రామాణ్యాన్ని కల్పించడం కోసం యాసుడు పేరు పెట్టారు శ్లోకం అనుష్ణు నేను రాసేయటం ఈ అవసరం ఇది ఎలా అంటే ఆఫీసుల్లో ఏం చేస్తాడంటే సెకండరీ ఆఫీ జూనియర్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆర్డర్ పాస్ చేసి బాస్ చెప్పాడంట లీడ్ పాస్ చేసేస్తాడ బాస్ చెప్పాడంట అలా ఉంటుంది అక్కడ అక్కడ ఆశ్రమాల్లో కూడా ఆశ్రమాలను నడిపించే వాడు రూల్ పాస్ చేసేస్తాడు ఏవిడ ఈ రూల్ ఎలా పెట్టేవిటంటే పెద్ద స్వాములు చెప్పాడంటే ఇప్పుడు హౌ టు ప్రూవ్ ఎలా పోతుంది అది ఇది ఈ రకమైన మోసం మీకు ఈ పురాణాల్లో చాలా కనపడుతుంది కాబట్టి వైరుధ్యాలు ఉంటాయి దాంతో అది అట్టుబెట్టి ఇది అన్ని అట్టు పెట్టారంటే అర్థం వైరుధ్యాలతో జీవించటానికి సిద్ధంగా ఉన్నారని అర్థం కాంట్రడిక్షన్స్ తోటి జీవించడానికి దే ఆర్ రెడీ అంటే అర్థం ఏంటి చూసినా కాంట్రడిక్షన్స్తో జీవించడానికి సిద్ధంగా ఉన్నాడనుకోండి ఇప్పుడు ఎలాగో ఇప్పుడు బైనామీలు ధైర్యం మీరు ప్రూవ్ చేస్తూ ఉన్నారు ఆ పై స్టెప్కి కింద స్టెప్కి కోయిన సైడ్ కాటం లేదు పై స్టెప్ను బట్టి కింద స్టెప్ రావాలి కదా అక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉండాలి అయితే ఏకి ఈక్వల్ అయిన ఉండాలి కానీ ఏదో ఏమీ సంబంధం లేని డిఓ ఎఫ్ఓ ఉండకూడదు అలా వైరుధ్యం వచ్చిందనుకోండి అనుకోండి దాని అర్థం ఏంటి వాడికి చదువు మీద శ్రద్ధ తక్కువ అని అర్థం అంటే దట్ ఈజ్ అదే ఇంకో విద్యార్థి ఉంటాడు వాడికి ఆ తీరము ఆ చదువు వాడికి కావాలి వాడు ముక్కు పట్టుకుంటాడు టీచర్ని ఆ స్టెప్ కుదరట్లేదండి మళ్ళీ మీరు రీచే ఇవంటే ఎలా ఇట్టు మూవ్ ఫాలో ఇది సెటిల్గా అలాంటి వాడికి అర్థం వాడికి వాడి అభిప్రాయం వాడికి చదువు మీద శ్రద్ధ మన సమాజంలో వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే వేదంలో అలా ఉంది పురాణంలో ఇలా ఉంది ఇది వైరుధ్యము అన్నప్పుడు ఆ పోలా ఎలా ఉన్నాయి కానీ అన్నాడనుకోండి అంటే వాడికి దీని మీద అశ్రద్ధ లేదు దాని మీద అశ్రద్ధ లేదు వాడికి సంభావన మీద తప్ప డబ్బు మీద తప్ప దేని మీద శ్రద్ధ లేదని తేలిందా యథార్థమైన శ్రద్ధ ఏం చేయాలి లేవుటిగా ఇలా ఉంది ఏమిటి ఈ పురాణం ఎలా ఉందా ఆ మంత్రం అలా ఉంది దీనికి దీనికి వైరుధ్యం ఏమిటి దీని సంగతి ఏమిటో తేల్చడం ముందు అని చెప్పాలా అక్కర్లేదా పండిత సభలో అంత కార్పెట్ కిందకి తోసేసి భోజనాలు చేసేసి లేట్ చెప్పబడ నిజమైనటువంటి తత్వం మీద శ్రద్ధ లేదు మీకు అలా కనపడుతుంది రియల్లీ చూసే ఆశ్చర్యం కానీ లోకానికి ఎలా కనపడుతున్నా అమ్మో వీళ్ళు శాస్త్రాన్ని రక్షించేస్తున్నారు వేదాన్ని వల్లించేస్తున్నారు అని అనిపిస్తుంది వాళ్ళు చేసి మంచి సర్వీసు చేస్తున్నారు నేను కాదన్నా కానీ వాళ్ళ శ్రద్ధ హండ్రెడ్ పర్సెంట్ మీద లేదు డక్ష్మై వైరుధ్య అని అట్టుబెట్టుకుంటారు ఈ కథంతో ఎందుకు చెప్పారంటే మీరు కనుక వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ సాధన చేసే సమయంలో మీరు వైరుధ్యాలను గుర్తుపట్టి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయడమే సాధన అంటే అదే సాధన ఇంత పెట్ట వేరే సాధన ఏమీ ఉండదు వస్తూ సో స్వర్గము అంటే ఆనందము అని అర్థం స్వర్గం ఆనందాన్ని కలిగించేటువంటి అగ్నిం పరమేశ్వరం అధ్యయేషి నీవు అధ్యయనం చేస్తున్నావు అధ్యయనం చేయడం అంటే చేస్తున్నావు అని ఇంద్రుడు ఆయన చెప్పాడు నేను ఆ పరమేశ్వరం అగ్ని అంటే అగ్రే భవతి సృష్టి ఆదంలో ఆ హిరణ్య గర్భమూర్తిని నేను ఆరాధించాను ఉపాసన చేశాను ఆ విధంగానే ఈ మృత్యుస్థానాన్ని పొందాను నేను ఈ లోకపాలక స్థానంలోకి ఆ విధంగా వచ్చాను నేను ఆ ఉపాసన యొక్క బలంతో అని ఆయన చెప్పాడు ఆయన కొంచెం బడాయి చెప్పాడు ఈ నచికే దసరికి ముక్కు